కీర్తన సంఖ్య మూడు వందల రెండు ఘనుడాతడాయితడు కలశాపురముకాడ అంజనా తనయుడు పెడచేత లోచేత పెరసి కొందరి గొట్టె అడరి దానవుల హనుమంతుడు బెడిదంపు పెనుతోక బిరబిరా తిప్పిమొత్తే అడగమాల్యవంతు హనుమంతుడు దాకాల మోకాల దాటించె కొందరి ఆకాశవీధినుండి హనుమంతుడు పైకొని భుజముల బడదాకెకొందరి ఆకడ జలధిలోను హనుమంతుడు ఆరుపుల నూరుపుల నందరి బారగతో ఔరా సంజీవి కొండ హనుమంతుడు మేరతో శ్రీవెంకటాద్రిమీది దేవుని బంటు అరితేరిన బిరుదు హనుమంతుడు